శ్రీమహాగిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆత్మస్వరు వ ఒక వారం రోజులు డ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరం నేర్చుకుంటాం చాలా ఆనందం ఆనందము మనం ఎక్కడో ఆపడిందండి ఇరవై ఐదుకి వచ్చేసాం అప్పుడే ఇరవై నాలుగు అయిందండి భాష్యం కూడా అయిపోయిందా యాంతి దేవం దేవాన్ పితృన్ యాంతి భూతూతే అన అధ్యాత్మ విత్ అనే విషయాన్ని గురించి నేను కొంచెం విస్తారంగా ఇంతకు ముందు క్లాసుల్లో చెప్పాను ఒక చాలా విలక్షణమైన వచనం మనుస్మృతి నుండి తీసుకోబడిన వచనం దీన్ని శంకర భగవత్పాదులు మాండూక్య కారికలలో పూర్తి చేశారు నహి అనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలముపాశ్ను ని అనధ్యాత్మవిత్ క్చిత్ వేదాన్ని జ్ఞాతించి శక్యతే అని ఈ శ్లోకో ప్రధానంగా ప్రస్తావించాను ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి అధ్యాత్మమునందు ఆరాధించటం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ఈ మానవుని యొక్క జీవితంలో రెండే అంశాలు ఉన్నాయి అహం ఇదం రెండే ఉన్నాయి మూడోది లేదు స్వర్గమని వైకుంఠమని అవన్నీ కూడా పరోక్షము పరోక్షం పరోక్షము ఇదం కూడా ఇదంలో మళ్ళీ ఇదం అంటే దిస్ అంటే దృశ్యము దృశ్యంలో మళ్ళీ రెండు వెరైటీలు వారు ప్రత్యక్షం పరోక్షం కంటికి కనపడుతూ ఉండేది ప్రత్యక్షం కేవలము మస్తిష్కంతో మాత్రమే భావన చేయటం గది పరోక్షం ఇప్పుడు ఉంటుంది అక్కడ ఏదో డ్యాన్స్లు పార్టీలు ఉంటాయంటే ఊహించుకోవడమే తప్ప దాని అంతకంటే వేరే పద్ధతి లేదు కదా కాదండి శాస్త్రంలో చెప్పారు శాస్త్రంలో చెప్పిన స్వర్గం మాట నేను ఉంటున్నా దాని మాటే నేను ఉంటున్నా ఆ స్వర్గం మాట పరోక్షము కనుక ఆ ఇదంశంలో ఈశ్వరుణ్ణి భావన చేయుట అంటే ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు అలా చెప్తారండి మీరు లోకంలో చూస్తే తెలుస్తుంది ఏమని చెప్తారంటే నారాయణుడు అనరు వైకుంఠ నారాయణ నేను అడిగాను ఏమండి మహాశయ ఏమిటి పెద్ద అంత ప్రత్యేకించి వైకుంఠాన్ని విశేషం వేయాల్సినంత ప్రాముఖ్య ప్రా ప్రాధాన్యం ఏమి అని నేను అడిగాను అడిగితే అన్నారు చూడండి నారాయణుడు వైకుంఠంలోనే ఉంటాయి మరి ఈ లోకంలో ఈ లోకంలో నారాయణుని యొక్క అంశావతారాలు ఉంటాయి లైక్ కృష్ణావతారం రామావతారం ఇలాంటి అవతారాలు ఉంటాయి తప్ప నారాయణుడి నారాయణుడి ఈ లోకంలో ఉన్నాడు ఆయన వైకుంఠంలోనే ఉంటాయి అనే కాబట్టి వైకుంఠ నారాయణ ఇది చుట్టుముట్టు ఎక్కడైనా ఉన్నాడేమో ఎవరికి సందేహం రాకుండా ఉండటం కోసం వైకుంఠ నారాయణ అంటే అక్కడ ఈశ్వరుడు యొక్క ఉపాసన ఇదం నందు చేయబడుతోంది ఆ దృశ్యం కూడా ప్రత్యక్షం కాదు పరోక్షము ఇక ప్రత్యక్షము అంటే తీర్థయాత్రలు దర్శించి అక్కడ దేవాలయాదులలో ప్రతిమాదుల ఎందు ఇది ఇదం అంశంలో మీరు ఈశ్వరుణ్ణి అన్వేషిస్తున్నారు ఈశ్వరుణ్ణి అన్వేషించడం వరకు కరెక్ట్ చాలా బాగుంది అసలు లక్ష్యం బాగుంది జగత్తుని ఏమన్వేషిస్తాం జగత్తు అది శూన్యం శూన్యాన్ని అన్వేషించి జగత్తుని అన్వేషించడం అంటే దాంట్లో అన్వేషించాల్సింది ఏమీ లేదు అంటే తీరా మీరు అన్వేషించి దాన్ని పట్టుకున్నామని మీరు అనుకుంటారు తర్వాత తెలుస్తుంది ఏమీ మనం ఏమీ పట్టుకోలేదు అని తెలుసు కాబట్టి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు సత్యము కనుక ఈశ్వరుణ్ణి అన్వేషించటం వరకు చాలా బాగుంటుంది కానీ ఈశ్వరుణ్ణి అన్వేషించటంలో ప్రోగ్రెస్ ఉండాలి కెండర్ గార్చెన్ లెవెల్ ఏమిటంటే వైకుంఠ నారాయణ అది కెండర్ తర్వాత ప్రైమరీ స్కూల్ లెవెల్ ఏమిటంటే క్షేత్రములలో దేవుడు గలడు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో విధం నుంచి అహంలోకి వచ్చేస్తాం అహమంశంలోకి వచ్చేస్తాం అదే ఆ శ్లోకం నహ్యనధ్యాత్మడికి పశ్చితే వేదాంత జ్ఞాతునికి శక్యతే అధ్యాత్మతత్వం తెలియని వాడు అంటే ఆ ఈశ్వరుణ్ణి అధ్యాత్మమునందు అంటే అహమంశమునందు మనం అన్వేషించాలి ఈశ్వరుడు అహంలో ఉంటాడు అహమహమి అహంలో ఉంటాడు ఈశ్వరుడు అని ఎవడైతే తెలుసుకోలేకపోతాడో వాడు ఆ వేదముల యొక్క సారాన్ని తెలిసిన వాడు కాదు అని చాలా పెద్ద వాక్య పెద్ద బలమైన స్టేట్మెంట్ సో వెరీ వెయిటీ స్టేట్మెంట్ కనుక అహవంశంలో ఈశ్వరుని దర్శించటం ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట అంటే హృదయంలో ఈశ్వరుడు ఉన్నవాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ పిహెచ్డి ఫైనల్ లెవెల్ ఏంటంటే అహం రూపంగా ఉన్నాడు ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అధ్యాత్మాన్ని పూర్తిగా విస్మరించి ఈశ్వరుణ్ణి కేవలము దృశ్యమునందు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భావన చేస్తూ ఆరాధించుట దానికి మాత్రమే పరిమితమైపోవట అలా ఆరాధించటము దోషమైన అభిప్రాయం కాదు అలాగే ఆరంభమవుతుంది ఎప్పుడు హై స్కూల్లో జారడం తప్పనే వాళ్ళు అంటారండి హై స్కూల్లో జారడం తప్పని అనరు అది కరెక్టే అది మనందరం హై స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా కానీ హై స్కూల్లోనే ఉండిపోకూడదు కొందరు అలా నేను ఏదో చిన్న గ్రామంలో హై స్కూల్లో ఎప్పుడైనా ఆ గ్రామానికి వెళ్తే ఆ హై స్కూల్ని వీధిపెట్టకుండగా అక్కడే ఉండిపోయిన ఒకళ్ళిద్దరు ఉంటారు వాళ్ళు ఆ గ్రామంలోనే ఉండిపోయారు హై పాస్ కాలేదు ఎస్ఎస్ఎల్సీ పాస్ కాలేదు ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సీ ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకంలో పన్నెండో పదహారో పేజీలు ఉండేవి ఆ పేజీలు ఒక్కొక్కసారి ఎగ్జామ్ మార్చి సెప్టెంబర్ అని ఉండేది అప్పట్లో ఒక్కొక్కసారి ఎగ్జామ్ రాసినప్పుడల్లా ఓ పేజీ ఖర్చు అవుతుంది నెల పుస్తకం అయిపోయింది కొత్త పుస్తకం ఓపెన్ చేయాలి ఓకే ఇంకా ఇది రావట్లేదు పలకలి ఎందుకంటే వ్యవసాయాలు ఆ రోజులో వ్యవసాయానికి ప్రాధాన్యత బ్లాక్ గోల్డ్ అని ఒరితోటంటే బ్లాక్ గోల్డ్ అని అలా చేసి ఇవ్వరు ఈఎస్ఎల్సీలు ఇవి ప్యాస్ అయ్యి ఎక్కడికో సిటీలకు పోయి పెద్దలు చదువు ఉద్యోగాలు చేసి ఎవరికో సేవ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళందరూ బతకాలి మనం ఏంటి మనం జమీందారులో ఉన్నట్టుగా ఉండేవారు కాబట్టి ఆ విధంగా లెవెల్లో ఆగిపోయి ఎప్పుడైనా వెంటే కనపడుతూ ఉంటారు కాబట్టి అధ్యాత్మ మనం ఈ స్పిరిచువాలిటీలో కూడా అలా దట్ ఈస్ ది పాయింట్ సో ఇదో వంశంలోనే ఈశ్వరుల్ని పరిమితం చేసేయటము హై స్కూల్ లెవెల్ తోటే చదువును ఆపువేయుటవర్తి ఇది జనరల్ మెసేజ్ మనకు వస్తున్న మెసేజ్ ఈ శ్లోకాల్లో చూడండి ఆయన ఏమంటాడో దేవవ్రతా దేవాన్యాంతి అని మొదలైంది చూద్దాము శంకర్ల అవతారిక ఏపీ అన్యదేవతా భక్తా తత్వేనా అవిధిపూర్వకం జంతే తమ త్యాగఫలం అవశ్యం భావి ఇప్పుడు అన్యదేవతా భక్తులు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు ఇరవై మూడో శ్లోకంలో చెప్పారు అన్యదేవతా భక్తులు అంటే ఈ అన్యదేవతా భక్త అనే మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సర్వేశ్వరుడు వేరు దేవతలు వేరు వేరు మహారాజు గారు వేరు మంత్రి గారు వేరు రాణి గారు వేరు సేనాపతి వేరు అందరూ వేరు మహారాజు గారి గేట్ కీపర్స్ ఉంటారు ఇంటొకడు ఒకటొకడు ఇలా పట్టుకుని నిలబడతారు చూడండి ఒక బల్లె ఒకటి పట్టుకుని నిలబడతారు వాళ్ళు వేరు ది ఆర్ టూ టూ ఆఫ్ దాంట్ గేట్కి ఇటు ఒకటి నిలబడతారు అంటొకటి నిలబడతారు ది ఆర్ డిఫరెంట్ వాళ్ళే మహారాజు గారిని అద్వైతం ఎక్కడ గుర్తుందండి ఈ అద్వైతులకు అసలు ఏమన్నా మతి మతి గతి ఉన్న మనుషులైనా వెళ్ళు మహారాజు గారును రాణి గారును గేట్ కీపర్ అందరూ ఒకటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు గేట్ కీపర్స్ను మహారాజు గారును మహారాణి గారు ఒకటే వెళ్ళడానికి చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా లేదు మీకండి లజ్జాం త్యజత లజ్జను విడిచిపెట్టేశారా మహారాజు గారు మహారాణి గారు గేట్ దగ్గర బల్లెం పెట్టుకున్న ఇద్దరు అందరూ ఒకటే అలా ఉంటుంది వ్యవస్థ ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఈ స్కీము మహారాజు గారు మహారాణి గారు బల్లెం పట్టుకుని దగ్గర మీద పడ్డాం ఈ స్కీమ్కి ఇది ఒక స్కీమ్ కదా ఈ స్కీము ఇప్పుడు లేది ఇది ఒకటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా కొంతకాలం నడిచింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు బల్లాలు లేవు పట్టుకోవడాలు లేవేం లేవు ఈ స్కీమ్ని ఆల్ ది వే దేవుడికి అప్లై చేసేసి ఆల్ ది వే ఏదో సింబాలిక్గా ఓపెసర్ అప్లై చేసి కాదు అలా కాదు ఆల్ ది వే అప్లై చేసేసి దానికి ఇంకా చెలవలు పొలవలు కల్లే కట్టేసి కవిత్వాలు చెప్పేసి కావ్యాలు రాసేసి అవధానాలు చేసేసి ఇదే స్కీమ్ మీద అవధానాలు మొత్తం సాహిత్య ప్రక్రియలు ఎన్నో అన్ని పెట్టేయటం పద్యం ఉంటే పద్యం గద్యం ఉంటే గద్యం కథ ఉంటే కథ ఏది ఉంటే అది ఈ స్కీమ్లో ద్వైతాన్ని బండరాయిగా తయారు చేశారు ఇంకా ఆ ద్వైతాన్ని ఎవరు షేక్ కూడా చేయలేదు ఎమైంది సేమ్ కైండ్ మీకేమనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇంకా ద్వైతాన్ని మీరు షేక్ చేయలే సో మీరు కనుక ఆ ద్వైతంలో మిమ్మల్ని ముంచి తీస్తే ఇంకా ఆ జిడ్డు ఈ జన్మ కొడంతో ఆమదం జిడ్డైనా ఉద్యోగుతుందేమో కానీ ఈ జిడ్డు మాత్రం ఉంది ద్వైతం హైరార్కి ఈశ్వరుడు ఈశ్వరుని భార్య ఈశ్వరుని కొడుకులు కుతులు వాళ్ళు వాళ్ళు కొన్ని హైదార్కికల్ పార్టీస్ ఉంటాయి తమిళనాడు వెళ్తే కనపడతాయి ఇలాంటి పార్టీ ఈశ్వరుడు ఈశ్వరుడు భార్య కొడుకులు కూతుళ్ళు ఇంకా అలాగా హైరార్టీ ఆ హైరార్కీలో ఈ భక్తుడు ఎక్కడుంటాడంటే అట్టడుగుంట ఆ హైరార్కీలో ఆ భక్తుడిని వర్ణించేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది దాసానుదాస చరమావధి దాసదాస దాసోహం అది దాట్ ఈస్ వాడు ఎక్కడో అచ్చడుగులు ఉంటాడు వీడు వీళ్ళు హైరారిటీ సో ఎవ్రీ దేవత ఇస్ డిఫరెంట్ ఫ్రం ఎవ్రీ అదర్ దేవత అగ్నిను వరుణుడు ఒకటే నిప్పు నీళ్లు ఒకటే వరుణుడు అంటే నీళ్ళకి దేవత అగ్ని అంటే నిప్పుకి దేవత నిప్పు నీళ్లు ఒకటేనండి ఒకటి కాదుగా కాబట్టి దేవతలందరూ వేరు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు భక్తుడు వేరు అంతా వేరు వేరు అన్య దేవత భక్త శ్రద్ధకి లోటేమీ లేదు శ్రద్ధ బాగుంది గట్టిగా ఉంది కానీ అన్యదేవత భక్త యజంతే ఆరాధిస్తున్నారు ఏం తప్ప తప్పేం లేదు అవిధి పూర్వకం యజంతే నేను చెప్పినంత ఒక్కసారి వీ క్యాప్ ఈ శ్లోకం చెప్పడం కోసం అది అవి విధి అంటే జ్ఞానం అక్కడ అవిధి పూర్వకం అంటే అజ్ఞానపూర్వకం యజంతే అజ్ఞానం బేసిస్గా యజించి ఆరాధిస్తున్నారు తప్ప జ్ఞానంతో కాదు మరి అప్పుడు ఏమవుతుంది తత్వే నాపశ్చ్యవంతి వారు ఆ కర్మఫలాన్ని అయితే పొందుతారు ఆరాధించిన దానికి ప్రయోజనం సిద్ధిస్తుంది కానీ తత్వము దొరకదు ఆ పరమతత్వము దొరకదు అంతా అన్య ఈ దేవత వేరా దేవత వేరా దేవత వేరా దేవత వేరు అనే అన్యత్వం ఉంటుంది వీడి జీవుడు వేరు ఈ దేవతలందరూ వేరు వేరు ఆ ఈశ్వరుడు వీళ్ళందరి నెట్టి మీద ఒక మహారాజులాగా చక్రవర్తి లాగా ఉంటాడు ఆయన ఆయన మళ్ళీ వేయ సమస్యలు ఉంటాయి తెలుసా చక్రవర్తులకు ఏమవుతుంది ఈ సామంతరాజులు అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు నేను నీకు చక్రవర్తిని కాదు పో నీకు కప్పం కట్టని పోని సామంతరాజు అల్లరి చేస్తాడు అప్పుడు చక్రవర్తి ఏం చేయాలి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ సావంతరాత్రిని చితక్క కొట్టి చెవులు వాటిని తావగొట్టి చెవులు మూసి కప్పాన్ని వసూలు చేస్తూ తెచ్చుకుంటూ ఉంటారు ఈ పని ఆ ఈశ్వరుడు చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు వీళ్ళు రావణాసురుడు కంసాసురుడు వీళ్ళందరూ లేచి ఏం చేస్తారంటే నువ్వేవిడ నీ మాట మేము ఎందుకు గవర్నమెంట్ ఒకటి పెట్టుకుంటామని అల్లరి చేస్తూ ఉంటాం వాళ్ళని అశ్వరులు ఉంటాను అల్లరి చేసినప్పుడు అలా వాళ్ళని నాలుగు మొత్తి మళ్ళీ దారిలో పెడుతూ ఉంటాను ఈ అది పెర్మనెంట్ డ్యూటీ ఈ డ్యూటీ ఎప్పటికీ శటిలోయ డ్యూటీ కాదు అలా అలా హైరార్కీ కింద తీసుకుంటే ఆ అందమైన సింబాలిజం అంతా కూడా పోతుంది అదంతా కూడా హైరార్కీ కింద మిగిలిపోతుంది ఆ ఎవరైనా ఆరాధిస్తే అన్య భేద బుద్ధితో ఆరాధిస్తే వాళ్ళకి ఫలం వస్తుందా రాదా ఫలమైతే వస్తుంది అవతారిక సో ఫలమైతే వస్తుందండి ఫలాన్ని కాదనడానికి ఏమి హేతువు లేదు కర్మ కర్మఫలము రెండు కూడా ఖాయంగా వస్తాయి కాబట్టి ఏపీ అన్యతా దేవతాభక్త తత్వేన అవిధిపూర్వకం యోజంటే తత్వేనా అని ఉంది అక్కడ ఆ భక్తిమత్వేనా అని ఉండాలి ఈ అన్య దేవతాభక్తులు ఉన్నారు చూసారా వీళ్ళు చాలా భక్తిగా ఆరాధన చేస్తారు భక్తిమంతులే భక్తి గలవారే భక్తితోటే ఆరాధన చేస్తారు కానీ అవిధిపూర్వకం చేశాను అజ్ఞానపూర్వకంగా ఆరాధన చేస్తారు అంటే రాజుగారి కోటి చెప్పానండి రాజుగారి కోటికి రాజుగారి అంటే మహాప్రీతి కానీ జ్ఞానం ఉండటం సో ఆ విధంగా ప్రేమకి భక్తి అంటే ప్రేమ ప్రేమ ఉంటుంది జ్ఞానం సో ఆ విధంగా ఆరాధిస్తారు మరి వాళ్ళు చేసేటువంటి ఆరాధనకి ఫలం ఉండదా అంటే ఫలమైతే ఉంటుంది దేశామీ యాగఫలం అవశ్యం భావి వాళ్ళకు కూడా ఫలం ఉంటుంది ఇప్పుడు మీరు నేను చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో ఓ ఇంగ్లీషు పద్యం ఒకటి ఉంటుంది అది కంఠస్థం చేసి రాయాలి ఏమండి దీనికి దీనికి పద్ధతి ఏమిటో తెలుస్తుందో దీన్ని ఎరుగుదా వీరు వీరు కూడా ఎరుగుతారు ఇలాంటివి ఆ ఇంగ్లీషు పద్యాన్ని అది ఐదో అడుగు ఉంటాయి దాంతో ఒకటి ఇస్తాడు రిప్రడ్యూస్కి పోయాం ఓ బ్యూటీ వైకి అని ఇస్తాడు మనకి దానికి అర్థం అర్థం ఏంటి నేను కలాగ యాక్సెచ్చి రాసేట్లేదు దానికి ఐదు మార్పులు తప్పులు స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమి ఉండకుండా పంక్చువేషన్ మార్క్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఐదు మార్కులు వచ్చేస్తాయి ఇది కొంతమంది నేను అడుగుతున్నాం వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పొయ్యి మన తెలుగులో రాసుకునేవారు తెలుగు భాషలో రాసుకునేవారు కంటర్స్టాండ్ చేయడానికి తెలుగు ఉంటే బాగుంది కాబట్టి ఏ థింగ్ ఆఫ్ బ్యూ జాయ్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ అంటే అలా తెలుగులో రాసేసుకోవటం తెలుగు భాషలో రాసేసుకుని అంటర్స్టాండ్ చేసేటం కంటస్థం చేసేసి అక్కడ పరీక్ష వాళ్ళు రాసేది దీంట్లో కాపీ కొట్టి వాళ్ళు కొంతమంది ఉంది ఎవరు వీళ్ళు ఏం అంటే తెలుగులో రాసి ఉన్నారంటే ఎవరు ఎవడైనా డౌట్ వస్తే వాళ్ళు ఇలా తీసుకొచ్చింది ఇంగ్లీష్ పేపరు తెలుగులో ఉంటుంది దీంట్లో ఏముంది ఇంత కాపీగా ఏముందని కొంత దబాయించడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మొత్తానికి ఏమైతేనే మీరు తెలుగులో రాసేసుకుని కంఠస్థం చేసేసి అక్కడ కరెక్ట్గా గుద్దేశారనుకోండి అచ్చి గుద్దినట్టుగా మార్కులు వస్తాయరా వచ్చేస్తాయి మీ ఐదు మార్కులు మీకు వచ్చేస్తాయి ఇంగ్లీష్ రాదు కవి యొక్క హృదయం ఏమిటో తెలియదు కవి యొక్క కవి దేని గురించి ఘోషిస్తున్నాడో పాపం పిచ్చి కవి ఎందుకు ఘోషిస్తున్నాడు కీడ్స్ అయితే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు వీళ్ళు ఇలా చేస్తారు ఆ వజ్రాల్లో ఆయనకి తెలిస్తే రాసి ఉండేవాడు కాదు ఎస్ఎస్ఎల్సి లో పెడితే ఈ విధంగా దాన్ని రిప్రడ్యూస్ చేసి మార్కులు ఐదు కూర్చోసుకుంటారని తెలిస్తే పొద్దులే ఈ మనం రాయొద్దని మానేసింది వాడు పాపం సో వచ్చేస్తే ఫలం వచ్చేస్తుంది ఐదు మార్కులు వచ్చేస్తాయి ఏమే అర్భంతరంగా వాడు ఇంగ్లీష్లో అసలు ఆ పద్యం పెట్టినందుకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ పెట్టినందుకు యథార్థమైన ఫలం వాడికి దక్కుతుందా తప్ప భాష మీద ఒక పట్టు వస్తుందని కదా పెట్టారు అది రాదు మార్కులు వచ్చేస్తాయి ఇంటర్మీడియట్లో సాంస్క్రిత్ కూడా అలాగే ఎన్నెన్ని మార్కులు విభక్తి జ్ఞానం ఉండదు మార్కులు సమృద్ధిగా ఉంటుంది సో అలాగే మీరు మామూలుగా భేద బుద్ధితో అజ్ఞానపూర్వకంగా యజ్ఞం కానీ పూజ కానీ చేసేస్తే మీ ఫలం మీకు వచ్చి వస్తుంది యాగ ఫలం అవశ్యం భావి అతి అంటే వాళ్ళకు కూడా ఫలం అంటే ఇంకా తెలిసి చేసిన వారికి ఫలము చాలా గొప్పగా తప్పనిసరిగా వస్తుందని వేరే చెప్పాలా అక్కర్లేదనమాట ఆపి అంటే అర్థం శామపి వారికి యాగ ఫలం అవశ్యం భావి ఆరాధించిన దాని ఫలము తప్పక లభించును ఎలా లభిస్తుంది ఎటువంటి ఫలం లభిస్తుంది ఎలా లభిస్తుంది కథం ఎలాగ లభిస్తుంది అంటే ఏమంత పెద్ద అద్భుతమైన ఫలమేమి లభించేది అజ్ఞానపూర్వకంగా చేసే ఆరాధనకి భేద బుద్ధితో చేసి ఆరాధనకి ఫలం ఎలా లభిస్తుంది ఎదో పొద్దుబాటు లభిస్తుంది రాజుగారి మహారాజు గారి గేట్ దగ్గర కాపలా బళ్ళెం ముట్టుకుని కాపలా వస్తారు చూడండి వాడిని బాగా మీరు వారిని బాగా మీరు మెప్పు వారిని మెప్పించారనుకోండి ఫలం వస్తుందంటే వస్తుంది ఏదో ఫలం ఏం ఫలం వస్తుంది అంటే ఆ రాజ దర్బార్లో ఉండేటువంటి ఏవో చిన్న చిన్న ఇవోట డైరీలు చిన్న చిన్న బ్యా బాక్సులు బ్యాగులు ఇలాంటివి ఏవో ఉంటాయి కదా అలాంటివి వాడి ఇంటికి తీసుకొచ్చి మీకు కూడా ఒకటిస్తారు అంతకంటే లేకపోతే ఆయనకి ప్రత్యేకంగా మహారాజు గారు కంచుకము అని అంటారు అంటే చొక్కాలు అంగీలని ప్రత్యేకంగా కుట్టిస్తారు మహారాజు గారి హోదాకి తగ్గ అంగీలు ఉంటాయి వాటి దగ్గర ఓ డన్ అంగీలు రాజుగారు వీడికి ఏర్పాటు చేస్తే దాంట్లో ఓ అంగీ మీకు ఇవ్వడానికి మీకు ఇస్తారు మీరు అంగీ వేసుకోవచ్చు ప్రత్యేకమైన ఫలం లాభిస్తారు లక్షాలు అంతేగా అందుకంటే వేరే ఫలమే వస్తుంది ఒకవేళ మహారాజు గారినే మీరు మెప్పించారనుకోండి ఆయన ఏం చేస్తారు అంటే ఏదో కొంత ధనాన్ని ఇస్తారు కొన్ని పదహారు వరహాలు ఇస్తారు అలా ఇచ్చేవారు పూర్వం ఇస్తే మీకు ఎంతకాలం వస్తుంది రెండు మాసాలు మీరు విషయం హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్లే మెప్పిస్తే బ్యాక్ టు స్క్లే కాబట్టి దేవతలను భేద తో ఆరాధించి మీరు పొందేటువంటి ఫలం కూడా అలాగే ఉంటుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా అంటే అల్పమైన ఫలం ఉంటుంది మహాఫలం ఏమీ ఉండదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ముక్తుడయ్యే జీవన ముక్తుడయ్యేటువంటి అవకాశం ఏమి ఉండదు అని చెప్తారు ఇక్కడ ఎందుకు చెప్తారంటే మోక్షశాస్త్రం కదా ఇది మరి అందుకోసం చెప్తారు కర్మశాస్త్రంలో చెప్పరు కర్మశాస్త్రంలో ఇది గొప్ప ఫలం మీకు వస్తుంది అని చెప్తారు మోక్షశాస్త్రం దగ్గరికి వచ్చేప్పటికీ ఇవి ఎలా చెప్తారు దేవ వ్రతాహ దేవాన్యాంతి అంటే దేవతలను నియమంగా వ్రత బుద్ధితో వ్రతానుష్ఠానంతో భక్తితో పోలిచి వాళ్ళకి వాళ్ళు ఏమి పొందుతారు దేవతలని కొలుస్తున్నారు కనుక దేవతలనే పొందుతారు ఇంకేం పొందుతారు ఇప్పుడు మీరు ఆ బల్లిం పుట్టుకుని నేను గేట్ దగ్గర నిలబెడతాడు చూడండి వాడిని బాగా గట్టిగా కొలిచారనుకోండి మెప్పించారనుకోండి వాడు ఏం చేస్తాడు ఎప్పుడో ఓసారి అంతఃపురంలో ఏదో సంతర్పణ ఏదో మిమ్మల్ని కూడా జాగ్రత్తగా ఓ ఓ పాస్ట్ ఒకటి మీకు పాసానం చేసి మీరు ఆ పాస్ పుచ్చుకుని అక్కడ కూర్చుని ఆ అంతఃపురంలో పలహారం చేస్తావాసారి నాకు ఎవడవ మిత్రుడు స్వామిజీ నడాల్ ఆడుతున్నాడు టొరాంటోలో నడాల్ నడాల్ అని ఉన్నాడు ఒక టెన్నిస్ ప్లేయర్ రాప్ప నడాల్ అని అంటారు నెంబర్ వన్ అతను ప్రపంచంలో గొప్ప ఆటగాడు అతను ఆడుతున్నాడు పాస్ ఉంది కావాలా ఎప్పుడు అన్నాడు రేపు అన్నాడు ఆవేళ ఖాళీ క్లాస్ పొద్దున్న ఇంకా మధ్యాహ్నం క్లాస్ లేదు మొన్నటి పొద్దున్న ప్రయాణం సరే పట్టుకుని ఆ పాస్ తీసుకొచ్చారు ఎప్పటికొచ్చారు పాస్ తీవ్ర టొరాంటోలో యార్క్ యూనివర్సిటీలో జరిగింది ఆ మ్యాచ్ యూనివర్సిటీస్లో స్టేడియంస్ ఉంటాయి బ్రహ్మాండ స్టేడియం అన్ని యూనివర్సిటీస్లోనే ఉంటాయి ఉదాహరణకి ఒలింపిక్స్ ఉంటా కూడా సాల్ట్ లేక్ సిటీలో యూటా యూనివర్సిటీలో జరిగింది ఒలింపిక్స్ యూనివర్సిటీస్లో మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఎనీవే ఆ స్టేడియంకి వెళ్ళాను అక్కడ ఎవడో మిత్రులు తీసుకెళ్ళారు ఆ పాస్ కూడా చాలా ముందుకు వెళ్ళి కూర్చోడానికి అనుకూలమైన పాస్ అంటే వన్ టూ త్రీ ఫోర్త్ రోలునూ అక్కడ కూర్చున్నాడు ఆయన నడాల్లోనే ఇంకొక అతను వచ్చారు గంకన్నర ఆడారు నడాలను నెగ్గేశాడు మూడు గేములకి రెండే నెగ్గేశాడు ఫస్ట్ టూ నెగ్గేశాడు అయిపోయింది గంకన్నరసేపు అలా కూర్చుని చూసేసి వచ్చేసి అప్పుడు అనిపించిందంటే నడాలను చూస్తే పొప్ప యంగ్ మ్యాన్ బాగా ఆట అయితే బాగానే ఆడుతున్నాడు బాగా డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నాడు ఎప్పుడైనా కొంచెం భగవద్గీత లాంటిది చదువుకుంటే ఉపయోగపడుతుందని నాకు అది కాకపోతే ఈ డబ్బు లేడిపోని కష్టాలను తెచ్చిపెట్టిందేమో వెరమోహం బోరిస్ బకర్ చాలా కష్టాలు పడ్డాడు డబ్బుతోటి ఇతరు కూడా కష్టాలు పడకుండా ఉండాలంటే ఎవరైనా కొంచెం వివేకా నేర్పితే బాగుండు అది చదువు చదువు చదువుకున్నాడా అని అడిగాను నేను ఎవరైనా అబ్బాయి చదివేది లేదంటే ఊరికే టెన్నిసే చదువు పెద్ద లెక్కలో బాట కాదు హై స్కూల్ చదివే అని వాళ్ళు ఉన్నారు అయ్యో పాపం ఇంకొంచెం చదువుకుంటే వివేకం బాగుంటుంది అని అనిపించింది అతని గురించి నేను అనుకోవడం మాట అలా చెప్పటండి నాకు అక్కడ ఓ గంటలసేపు కూర్చునే అవకాశం ఈ పాస్ వల్ల ఉంది యాతి దేవవ్రత దేవా ఆ పాస్ ఉంది కాబట్టి ఓ గంటల సేపు అక్కడ కూర్చుని నడాలని చూశానని గంభీరంగా మీ అందరి ముందు బోస్ట్ చేయడానికి అవకాశం దక్కింది అంతే దా దానికంతే ఫలం ఇంక అంతకంటే వేరే ఫలమే వస్తుంది ఇంకేదో ఫలం కావాలంటే ఇంకేం ఫలం అయిపోయిందిగా మీ ముందు బోస్ట్ చేసేసాను మీరందరూ బా స్వామీజీ ఎంత గొప్పవాడు అయిపోయాడు అంతే ఫలం వచ్చేసింది దాని ఫలం దానికి వచ్చేసింది అంతే వస్తుంది దేవతలను మీరు ఈ దేవత వేరు ఆ దేవత వేరు ఆ దేవత వేరు అని ఇలాగా ఈరోజు శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం వల్ల అయితే కాళహస్తి పరమశివుడిని ఆరాధించకుండా రాహుకేతువులను ఆరాధిస్తాడు ఆ రాహుకేతువులు పరమశివుడి కంటే భిన్నంగా ఉన్నారని పోయి అదొకటి అన్యదేవతా భక్త చూసారే మరి రాహు పరమశివుడి కంటే భిన్నంగా ఉంటాడా కేతువు శివుడు కంటే భిన్నంగా ఉంటాడా ఉండడు వీడు రాహుని ఎలా ఆరాధిస్తాడు ఆ మంత్రంతో ఆరాధించాలి కదా ఆ మంత్రం ఎప్పుడైనా అర్థం చూడాలిగా చూస్తే తెలుస్తుంది కేతువు మంత్రంతో వీడు ఆరాధిస్తాడు దానికి కూడా అర్థం చూస్తే తెలుస్తుంది ఇంకా అదేమీ లేదు ఆరాధించేయడమే అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని సామెతతో చెప్పాను కదా ఆరాధించేయడమే ఆరాధిస్తే ఫలం వస్తుంది కదా వస్తుంది ఎంత ఫలం వస్తుంది అంత ఫలం అంటే ఫలం వస్తుంది యాంతి గచ్చంతి దేవ వ్రతా దేవేషు వ్రతం నియమో భక్తిశా దేవవ్రతా దేవాన్యాంతి దేవతలయందు వ్రతము గలవారు దేవవ్రత దేవతలయందు వ్రతము గలవారు వ్రతం అంటే ఏమిటి నియమము అనర్థం నియమము అంటే అర్థం ఏమిటి భక్తి అంటే ఆ పూట భోజనం చేయకుండా స్నానాధికారిని శ్రద్ధగా చేసి చలి అనే ఇలాంటి కంప్లైంట్స్ ఏమి చేయకుండా శరీరాన్ని నిగ్రహించి ఇంద్రియములను నిగ్రహించి ఈశ్వరుని ఆరాధించుట ఆయా దేవతలను ఆరాధించుట విభిన్న దేవతలను ఆరాధించుట అది దేవవ్రతాహ అనుబదుగురు వారు దేనిని పొందెదరు దేవతలను పొందెదరు అంటే ఆ దేవత యొక్క లోకాన్ని పొందుతారు దేవలోకం తెచ్చింది ఇత్యర్థ ఆ దేవతను ఆరాధించారు కాబట్టి ఆ దేవత యొక్క లోకాన్ని పొందుతారు పితృన్యాంతి పితృవ్రతాహ చూడండి ప్రపంచంలో కల్చర్స్ అన్నిట్లో కూడా ఎన్సెస్టర్స్ ని ఆరాధించేటువంటి లక్షణం మీకు కనపడుతుంది ప్రపంచంలో అంతటా ఉంది సంస్కృతి ఫాదర్స్ డే అని మదర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో గిఫ్ట్స్ ఇవ్వటము బ్రతికి లేని పక్షంలో వారికి వారి పేరుతో ఏదైనా అన్నదానం అది చేటము చారిటీ చేటము ఈ విధంగా మీకు ప్రపంచంలో అంతటా ఉంటుంది అన్ని కల్చర్స్లోనూ ఉండేది కానీ వేదిక కల్చర్లో కొంచెం గట్టిగా అవుతుంది పితృదేవతారాధన దురదృష్టం ఏమంటే పితృదేవతారాధన చే ఉత్సాహంగా శ్రద్ధగా చేసినందుకు చాలా సంతోషం కానీ దాని తత్వాన్ని అవిధి పూర్వకం మళ్ళీ తత్వేన చెయ్యవంతి సో అంటే జ్ఞానము దాని తత్వం తెలుసుకోకుండా చేయటము దానివల్ల లభించే ఫలము కూడా అల్పముగా ఉండటం వేదిక్ కల్చర్లో పితృదేవతారాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది వేదిక్ యొక్క లక్షణం సో అది ఇట్స్ ఎ గుడ్ థింగ్ కానీ అంత సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా అన్న దగ్గరే వస్తుంది సమస్య అవబ్లం అంతా అక్కడే వస్తుంది వీడు ఏమనుకుంటాడంటే మా నాన్నగారు అక్కడ నిన్నటి ఇంట్లో ఉండేవాడు ఇప్పుడు అక్కడెక్కడో సెవెంత్ క్లౌడ్లో ఉన్నాడు అక్కడ కూర్చుని మా నాన్నగారు ఆయనకి నేను చేస్తున్నాను అనుకుంటాడు దాంతో ఏమైపోతుందంటే ఒక పవిత్రమైన కర్మకి దాని చుట్టూ ఏర్పడేటువంటి వాల్యూ కొంత పడిపోతుంది ఎందుకంటే అవిధిపూర్వకం జ్ఞానపూర్వకంగా ఉంటాడు కదా ఎందుకంటే జీ దేవుడు దేవుడే సూక్ష్మ శరీరము అంటే కొన్ని వాసనలు సంస్కారములకు సూక్ష్మ శరీరము అని పేరు దాన్ని మీరు ఇలా అనుకోండి మెమొరీ బాడీ అంటారు మెమొరీ బాడీ మీ మెమొరీలో ఏముంటాయి మీకు మెమొరీ ఉంటుంది కదా మీరు నిద్రలేస్తారు కదా మీ మెమొరీ ఉంటుంది కదా ఆ మెమొరీయే కదా మిమ్మల్ని ఒక పెర్సన్ గా నిలిపేది కాబట్టి మెమొరీ బాడీ సో కొన్ని వాసనలు సంస్కారాలు ఉంటాయి ఆ మెమొరీ బాడీలో లిమిట్ అయిపోతే ఆ అనంత చైతన్యము ఆ మెమొరీ బాడీలో ఫిక్స్ అయిపోతుంది లిమిట్ అయిపోతుంది అలా అనుకోండి దానికి జీవుడు అనిపడు సర్వవ్యాపకమైన చైతన్యానికి ఆ వాసనలు సంస్కారముల యొక్క ముద్ద ముద్ద అంటే ఫిజికల్ ఏమీ కాదు అలాగే ఒక మోడల్ కింద చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అనమాట దానికి సూక్ష్మ శరీరము అని కాదు దాన్ని లింగ శరీరము అని కూడా అంటారు ఆ లింగ శరీరమునందు పరిచ్ఛిన్నమై ఉంటుంది ఆ లింగ శరీరము అదొక అవధి అది ఏం చేస్తుందంటే ఆ పరమా ఆ పరమాత్మ చైతన్యాన్ని లిమిట్ చేసి పారేస్తుంది ఘటము ఆకాశాన్ని లిమిట్ చేసినట్టుగా లిమిట్ చేసేస్తుంది చేసేస్తే ఘటాకాశము మహాకాశము కంటే భిన్నముగా ఉన్నది అన్న అన్నట్టుగా ఈ జీవుడు అనేవాడు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాడు అది ముందు అసలు పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు అనేవాడు ఒకడు తేలుతాడు జీవుడు వ్యక్తి కాదు జీవుడు జీవుడే ఇండివిజువల్ నాకే తెరస్తాను ఆ జీవుడు ఆ సంస్కారాలకు అనుగుణంగా ఒక దేహాన్ని స్వీకరిస్తాడు ఒక మానవ దేహాన్ని స్వీకరిస్తాడు అంటే ఒక తల్లి కడుపున మానవ జన్మే ఎత్తుతాడు ఎత్తినప్పుడు వాడు ఒక మానవుడు అవుతాడు ఒక వ్యక్తి అవుతాడు ఒక మానవ వ్యక్తిగా ఉంటాడు ఈ మానవ వ్యక్తిగా ఉండి తర్వాత క్రమంగా కాలక్రమంలో వివాహము తల్లి తండ్రి అవుతాడు సంబంధాలన్నీ ఏర్పడతాయి ఈ మానవ వ్యక్తి వేరు జీవుడు వేరు జీవుడంటే కేవల సూక్ష్మ శరీరాభిమానియే జీవుడు సూక్ష్మ శరీరము స్థూల శరీరము కలిపి అభిమానం పెట్టుకుంటే వాడు పెర్సన్ వ్యక్తి అని పడతాడు చూడండి ఇప్పుడు జీవుల్లో జీవుడు పూటస్థుడు ఈ వ్యక్తి మారిపోతూ ఉంటాడు సో ఇది ఒక వ్యవస్థ ఇప్పుడు ఈ మనిషి మరణించాడనుకోండి మరణించటం అంటే ఆ సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరంతో సంబంధము తెగిపోవుతా అది కదా మరణించటము ఇంకా మరణించిన తర్వాత ఇంకా మా నాన్న మా అమ్మ ఇంకేమీ ఉండవు ఇంకా ఈ దేహాన్ని తీసుకెళ్లి బూడిచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నాన్న ఏంటండి ఇంకా అదేమీ లేదు మరి ఏముంది పరిచ్ఛేదభావము గలదు అది కూడా అజ్ఞానం చేతనే వచ్చింది ఆ అజ్ఞానకృతమైన దేహకృతమైన పరిచ్ఛేదనలు పోయింది బూడిదైపోయింది దేహం ఇప్పుడు దేహ పరిచ్ఛేదన లేదు కేవలము అజ్ఞానకృత పరిచ్ఛేదమే లింగ శరీర పరిచ్ఛేదమే మిగిలి ఉన్నది ఆ కారణంగా జీవుడు అనే సెపరేట్గా మిగిలి ఉండొచ్చు ఇంకో దేహానికి పోవచ్చు ఇంకో దేహానికి పోయినప్పుడు ఇంకో మానవ దేహానికి పోయినప్పుడు సపోజ్ ఇంకో దేవతా దేహానికో మానవ దేహానికో పోయాడు అనుకోండి అక్కడ మళ్ళీ బంధుత్వాలు వేరే ఉంటాయి మళ్ళీ అక్కడ నాన్న వేరు తన అమ్మ భార్య వేరు పిల్లలు అదంతా వేరే ఉంటుంది మళ్ళీ ఇంకెప్పటికీ ఈ నాన్న ఈ కొడుకు ఇదేనా కాబట్టి మా నాన్న అక్కడెక్కడో ఉన్నాడు మా ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ సెంటిమెంటాలిటీ డజంట్ హెల్త్ ఇది వాళ్ళు పాపం ఏదో వియోగ దుఃఖంలో ఉంటే మనం వెళ్ళి చెప్పడానికి అనుకూలమైన మాట కాదు అంటే అదే చెప్పేస్తే అక్కడికి దానికి సెటిల్మెంటు పాఠంలో అన్నీ చెప్పేసి ఎందుకంటే ఇట్ గివ్స్ ఎ లైఫ్ సో కాబట్టి ఆ పితృదేవతలు అంటే అభిప్రాయం ఏమంటే ఇప్పుడు అగ్ని అంటే ఏమిటి ఆ ఈశ్వరుని యొక్క ఒక అంగము సూర్యుడంటే మరో అంగము ఈశ్వరుని యొక్క అంగము చంద్రుడంటే మరో అంగము వరుణుడు ఇంకో అంగము వాయుదేవత మరో అంగము పితృదేవత ఇంకో అంగము ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ కాబట్టి పితృదేవతలు నువ్వు అన్నప్పుడు అగ్ని వాయు వరుణ చంద్ర సోమ అని ఎన్ని పేర్లైతే చెప్పావో పితరో దేవత పితృదేవత కూడా ఒక అంగము సో పితృదేవత అంటే మొత్తం యాన్సెస్టర్స్ అందరినీ రిప్రజెంట్ చేసేటువంటి ఒక అంగము కాబట్టి మనం పితృదేవతారాధన చేస్తున్నాము అంటే పితృదేవతారూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము పితృదేవత అయ్యప్పని ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటి ఈశ్వరుని ఆ రూపంగా ఆరాధిస్తుంది మరి గణేషుణ్ణి ఈశ్వరుని ఆ రూపంగా ఆరాధిస్తుంది మరి విఘ్నేశు అయి లేకపోతే ఇంకో దేవతని ఆరాధ ఈశ్వరుని ఆ రూపంగా ఆరాధిస్తున్నాం అదేవిధంగా ఈశ్వరుణ్ణి పితృదేవత రూపంగా మనం ఆరాధిస్తున్నాము అని తెలుసుకుని ఆరాధిస్తే అబద్ధతి వేరే ఉంటుంది కానీ ఇక్కడంతా అవిధిపూర్వకం ఈ అంత భేదమే ఇది భేదం అది భేదం అది భేదం ఇది భేదం అంత భేదమే పైగా పితృదేవతారాధన అన్నది కాంట్రడిక్షన్లో పడిపోతుంది అది వీడు విధులు పెట్టను లేడు అది పవిత్రంగా భావన చేయను లేదు పితృదేవతారాధన అంటే అది అపవిత్రము అమంగళము ఒక భయంకరమైన అజ్ఞానంలో మనిషి ఉండిపోతుంది ఎందుకు సంహౌ ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ డెత్ డెత్ అమంగళం అని డెత్ అమంగళం ఏంటండి డెత్ అమంగళం ఎందుకు అవుతుంది లైఫ్ మంగళమా అమంగళమా డెత్ అంతే లైఫ్ అండ్ డెత్ ఇప్పుడు బొమ్మ బొరుసు ఉంటుంది దాంట్లో ఇదేంటికి విలువ ఉంది అంటే అదే రెండింటికి విలువ ఉంటుంది ఎలాంటి విలువ ఉంటుంది సమానమైన విలువ ఉంటుంది అసలు మీరు విడదీయలేరే బొమ్మ బొరుసు అన్నది మీ మానసికమైన భేదమే తప్ప వస్తువునందు భేదం లేదు కాబట్టి పితృదేవతలు అంటే అపవిత్రము మాట చాలా తప్పు ఈశ్వరుని యొక్క ఒకనొక అంగము కాబట్టి ఆ విధంగా తెలుసుకుని పితృదేవతలను ఆరాధించాలి ఆరాధిస్తే మీరు ఆ ఈశ్వరుని ఆరాధించినట్లే అవుతుంది అలా కాకుండా పితృదేవతలు అనేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళని ఆరాధిస్తున్నాము అంటే యు గెట్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఫర్ దట్ ఆల్సో పితృన్యాంతి పితృవ్రతా ఈ పితృదేవతారాధన అన్నది కొన్ని కల్చర్స్లో ముఖ్యంగా హిందూ కల్చర్లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ కల్చర్లో చాలా బలమైంది మిగతా సముదాయాల్లో కూడా ఉంటే ఉండొచ్చు ఇక్కడ చాలా బలంగా ఉంటారు నిజానికి అన్నదమ్ములు కలుసుకుని రోజేది అనయ తమ్ముడు అంటూ ఆ వేళ కలుసుకుంటారు అరే అనయ్య వచ్చేస్తున్నాం రా ఎల్లుండి పెద్దనాం కదా అని ఫోన్ చేసి వచ్చేస్తాను అప్ప చెల్లెళ్ళు అన్నయ్య కలుసుకునే అక్కయ్య లాస్ట్తో దినానికి వచ్చావు మళ్ళీ ఇంకా దినానికి వచ్చావు అంటూ కలుసుకునే రోజు అది అది ఒక అకేషన్ టు మీట్ ఫ్యామిలీ మెంబెర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిస్టర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు అన్లెస్ దెర్ ఈజ్ ఎ సీరియస్ డిస్ప్యూట్ సిస్టర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ వాళ్ళు కూడా పాపం బస్సు రైలు వచ్చి అన్నయ్య తినానికి వస్తాను లేదా అక్క ఎప్పుడు రాలేదని తినానికి వస్తాను లేదా అనకా నాన్న తినానికి అని అలాగా ఈ తగ్గిన వస్తుంది ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాదు నేను ఎత్తు ఉంటుంది ఎప్పటికీ నిన్ను చూసి చాలా ఏళ్ళైంది నాలుగేళ్ళ క్రితం నిన్న ఎప్పుడు తగ్గిన వాళ్ళు చూశాను మళ్ళీ ఈ మధ్యకాలంలో చూడం లేదరా అంటూ ఈ విధమైన అంతా ఇట్ ఈజ్ ఆల్ రివాల్వ్ అరౌండ్ దట్ చిరు దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఇంకా ఏవేవో సమ్ కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి వాటిల్లో శాస్త్రము అవే ఉండదు ఇంకా సమ్ కైండ్ ఆఫ్ కర్ణాకర్ణిగా కాపులకి దీనికి సంబంధం పెట్టడము అయితే ఎక్కడైనా పురాణంలో కూడా ఎక్కడైనా ఎక్కి ఉండొచ్చు అలాంటి మాటలు అన్నాను సో ఆ చాలా చాలా గడబిడ సమాచారంగా ఉంటుంది దాన్ని ఆ విధంగా అలా అజ్ఞాన స్థాయిలో అటెపెట్టేయకుండా దాని యొక్క తత్వాన్ని బాగా తెలుసుకుని మన ఆయన గారు ఇప్పుడు దేహత్యాగం చేశారు ఈశ్వరంలో కలిసిపోయారు కవలు అయితే మా అమ్మగారు ఈశ్వరులో కలిసిపోయారు కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ఈ రోజుని మన ఆయన గారి రూపంలో ఆరాధిస్తున్నారు ఈరోజు ఆ ఈశ్వరుణ్ణి మా అమ్మగారి రూపంలో ఆరాధిస్తున్నాను అలా చేస్తే దాని పరిస్థితి వేడు అలా కాకుండా అంతటి జ్ఞానము యొక్క సమాచారం ఏమీ లేకుండగా ఏదో ఒక తంకు చేసినట్టుగా చేసినట్లయితే వచ్చి ఫలము కూడా అల్పముగానే ఉంటుంది పితృదేవతలని పొందుతారు ఈ పితృదేవతలకు కొన్ని పేర్లు ఉన్నాయి పితృన్ అగ్నిశ్వాత్ యాంతి పితృమ్రతాహ శ్రాక్రియాపరాహ పితృభక్తాహ ఇంట్లో ఇంకా చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఈ స్ట్రక్చర్ సోషల్ బిలీఫ్స్ కల్చరల్ బిలీఫ్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి పితృదేవతలలో మళ్ళీ రెండు మూడు రకాలు ఇవ ఉన్నాయి నాకు పెద్ద వివరం తెలీదు అగ్నిశ్వాత్త అనేది ఒక దేవత యొక్క పేరు ఒక దేవతా గణము యొక్క పేరు ఇప్పుడు అశ్విని అంటే అర్థం ఏంటి ఇద్దరు దేవతల యొక్క సముదాయానికి పేరు రుద్రాహ అంటే అర్థం ఏంటి పదకొండు దేవతల సముదాయము వసవ ఎనమండుగురు దేవతల సముదాయం వసవో రుద్రా ఆదిత్యా వసువులు ఎనమండుగురు రుద్రులు ఏకాదశి పదకొండు ఆదిత్యా ద్వాదిశ అలాగే అగ్నిష్పా అంటే ఒకనొక పితృదేవతాగణము గణము గణము ఈశ్వరుడు గణపతి ఇవే అగ్నిస్వాత్ ఎలా వచ్చింది ఈ పేరు అన్నది దానికి ఎటిమాలజీ ఉంటుంది అగ్ని ఉంటుంది అగ్నిశబ్దం కనపడుతూనే ఉంది ఆప్త అనే మాట కూడా కనపడుతోంది ఆ సకారం కొంచెం నాకు అది అర్థం తెలియట్లేదు కొంచెం నేను వెరిఫై చేసి చెప్తాను మీకు మరో సందర్భంలో కాబట్టి అగ్ని ఎందు పిండమును సమర్పించుతా ఆ పిండమును ఆ దేవతలు పొందుతా బహుశ అలాంటి సందర్భంలో ఆ దేవతలకు అగ్నిస్వాత్ అని పేరు వచ్చి ఉండొచ్చు ఇంకో గణం ఉన్నది పితృదేవత గణమే బరిహిషద అనే బరిహిషదులు బరిహి అంటే దర్భ దర్భయే ఆసనము కాగలవారు సదా అంటే ఆసనం ఈ ఉంది కాబట్టి సాకాస్త షా అవుతుంది బరిహిషద అలాగే ఇంకా కూడా ఏమో గణాలు ఉన్నాయి ఈ రెండు గణాలు నాకు గుర్తొచ్చాయి ఆది శబ్దం చేత ఆ రెండో గణాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఆ దేవతాగణములను వీరు ఆరాధిస్తూ ఉంటారు ఎలాగా శ్రాద్ధము మొదలైన క్రియలతో శ్రాద్ధము పితృతర్పణము ఆది ఉంది కాబట్టి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను నేను అమావాస్య నాడు తెలలు తీసుకుని తర్పణము అడిగి చేస్తారు సో పితృతర్పణము ఇటువంటి క్రియలతోటి చాలా శ్రద్ధగా చేస్తారు కొంతమంది వాళ్ళకి దేవుడు దయ్యం సంధ్యావందనం గాయత్రి భక్తి ఇవే తద్దినమే ఉంటుంది సంవత్సరానికి ఒకసారి తద్దినం మటుకు పక్కాగా పెడతా ఉంటాం ఇంకా మిగతా ఏం మామూలుగా పూజలు సంధ్యావందనాలు అగ్నిహోత్రాలు ఇంటి వైదిక కర్మలు చేయరు రామనామము లేకపోతే భగవద్గీత ఇలాంటి అవీ అవినీతితో కథలే శ్రద్ధగా తద్దినం పెట్టేస్తారు ఆ రోజు మటుకు తద్దినం పెట్టేస్తా ఇవి కథలు తద్దిన వాళ్ళు కథలు ఉంటాయి సో ఇదివే శ్రాద్ధాది క్రియాపరా పితృభక్త దేవుడి మీద దేవుడు దేవ యో కలేదు పితృ పితృభక్త పానుగండి లక్ష్మీ నరసింహారావు గారు మహాకవి ఒక ఆయన ఉండేవాడు ఆయన కంఠాభరణము అనే ఒక నాటకాన్ని రాశారు దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటాడు ఈ దీనికి చెందిన క్యారెక్టర్ ఇక్కడ వారి నుంచి అతను ఆయన ఎప్పుడూ కూడా ఆల్వేజ్ పితృశ్రాద్ధం గురించి మాట్లాడుతూ ఉంటాడు మాస శ్రాద్ధం హిరణ్య శ్రాద్ధం ఆబ్దికము అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది షాణ్మాసికము ఆరు మాసాలకు ఒకసారి వచ్చేది ఇదే పని తర్వాత పుష్కరం వచ్చినట్లయితే అక్కడ శ్రాద్ధము తర్వాత అమావాస్య వచ్చినట్లయితే తెలతర్పణం ఇంక ఇదే పని ఆల్ ది వే దర్భలు తెల్లలు పెండములు ఇదే వ్యవస్థాహితంగా ఉంటుంది అటువంటి వారు శ్రాధిక్రియాపరాహ పితృభక్త అలా ఉంటారు వైదికులలో అటువంటి భక్తి మీకు కనపడుతుంది వాళ్ళు రాముడు కృష్ణుడు దేవుడు దా అలాంటివి ఏమిటంటే దర్భలు వీటికంటే వ్యవస్థతో ఉంటుంది వారు మరి వారు చేసిన ఆ కర్మఫలం వారు పొందకుండా ఉంటారు తప్పకుండా పొందుతారు వారు ఆ పితృదేవత గణములను చేరి ఏదో భోగాలను అనుభవిస్తారు ఇక భూతాలని ఆరాధించారు భూతానీయాి భూతేజ్యా భూతాలని ఆరాధిస్తారు అందాము భూతానీ ఇవన్నీ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది వెళ్ళి ఎవరికో తగులుతుంది అది మనం జనరల్గా చెప్తాం ఎవరిని ఉద్దేశించి చెప్పము ఎవరికో తగులుతుంది కాబట్టి మనకి తగిలిందని అలా అనుకోకూడదు దాన్ని ఆ విధంగా పర్సనలైజ్ చేయకూడదు మనం ఎలాగా చూసుకోవాలంటే ఈ మన గురించి ఆయన ఏం చెప్పట్లేదు అక్కడ ఉన్నదో ఆయన ధూరణలో ఆయన చెప్పుకుంటున్నాడు దీంట్లో ఆయన దాంట్లో మనం చేస్తున్న దానికి ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా గుడ్ పాయింట్ దాన్ని చూసుకుని దాన్ని తీసుకోవాలి తప్ప దర్శనల్గా పెట్టుకోకూడదు తర్వాత హిందూ సమాజంలో మీకు వెరైటీ ఆఫ్ ఆరాధన చాలా ఎక్కువ ఉంటుంది చాలా విస్తారంగా ఉంటుంది ఇప్పుడు డెమాక్రసీ అంటే అర్థమేంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేదో ఉంటుంది కదా ఆ డెమోక్రసీని కూడా ఒక హద్దుల్లో మనం నిలబెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది